చర్చ అదృశ్యత్వాదిగుణక అదృశ్యం అగ్రాహ్యం అచక్షశ్రోత్రం మొదలైన గుణములు గలది అదృశ్యత్వాది గుణక పరబ్రహ్మ పరమేశ్వర పరమేశ్వరుడే గాని అంటే పరమేశ్వర అని ఎందుకన్నారంటే అదృశ్యత్వాది పుల్లింగం అందుకోసం పరమేశ్వర అని పరమే రెండు ఒకటే పరబ్రహ్మాన్న ఒకటే పరమేశ్వరన్నా ఒకటే ఉంటే లింగంలో భేదం పరబ్రహ్మ అంటే నపనుషకలింగం పరమేశ్వర అంటే కుల్లింగం ఏ కాబట్టి అది పరమేశ్వరుడే కానీ ఈ జడమైన ప్రధానము కాదు ఎందువల్ల ధర్మోక్తే ధర్మాలు చెప్పారు ఆ అదృశ్యము అగ్రాహ్యము తత్వం ఏది కలదో అది భూతయోని అని చెప్పి ఇంకా దానికి అనేక ధర్మాలు చెప్పారు అది సర్వజ్ఞమో ఒక ధర్మం చెప్పారు తర్వాత అది బ్రహ్మవిద్య అనే విద్యకి విషయంగా చెప్పారు ఆ భూతయోధిని అసమాఖ్య బ్రహ్మవిద్య అనే పేరుని బట్టి కూడా పరబ్రహ్మను తెలుసుకుంటే మోక్షం వస్తుంది కానీ జడమైన ప్రధానాన్ని తెలుసుకుంటే మోక్షమే వస్తుంది పరబ్రహ్మ చేతనం పరబ్రహ్మను తెలుసుకుంటే తెలుసుకోవడం అంటే ఆత్మరూపంగా తెలుసుకోవడం అని అర్థం చేతనుడు కనుక పరబ్రహ్మ చైతన్యమునకు చేతనుడనైన నాకు అభేదము అనే సత్యాన్ని తెలుసుకుంటే వీడు మోక్షాన్ని పొందుతాడు జడమైన ప్రధానాన్ని తెలుసుకుంటే ఏమొస్తుంది ఇప్పుడు హిమాలయ పర్వతాలు విశాలంగా ఉంటాయి తెలుసుకున్నది ఏమొస్తుంది జనరల్ నాలెడ్జ్లో మార్పు ఒకటి వస్తుంది అంతేగాని మోక్షం ఎందుకు వస్తుంది అలాగే అలాగంటే ఎవరో చాలా తెలుస్తుంది చాలా ఉన్నాయి జడాలు ఆ జడాల గురించి తెలుసుకుంటే ఏమొస్తుందండి అదేమీ కాదు ఇప్పుడు మార్క్స్ మీద సర్ఫేస్ ఎర్రగా ఉంటుంది అక్కడేమో ఎవో ఉంటాయి అవన్నీ తెలుసుకున్నారు తెలుసుకుంటే ఏదైనా డిగ్రీ వస్తుంది కాస్మాలజీలో బిఎస్సీ లేదో డిగ్రీ వస్తుంది కానీ మోక్షం ఎందుకు వస్తుంది మోక్షం రావాలంటే పరబ్రహ్మను ఆత్మరూపంగా తెలుసుకోవాలి కాబట్టి ఆ బ్రహ్మ విద్య బట్టి కూడా సమాఖ్యను కూడా ఒక ధర్మంగా ప్రతిపాదించారు ఆ సమాఖ్యని బట్టి కూడా ఇక్కడ అదృశ్యత్వాది గుణకమైన తత్వము పరబ్రహ్మయే గాని మరి ఒకటి కాదు అదృశ్యత్వాది గుణక ధర్మోక్ సో ఆ పాయింట్ దగ్గర ఉన్నాను నేను భాష్యంలో సా బ్రహ్మవిద్యా సమాఖ్య తదధిగమ్య అక్షరస్య అబ్రహ్మత్వే బాధిత సార్ బ్రహ్మవిద్యను బోధించాడు ఆయన తండ్రి అర్వునకు బ్రహ్మ బ్రహ్మవిద్యను బోధించాడు ఆ బ్రహ్మవిద్యలో సబ్జెక్ట్ ఏమిటి అక్షరం తయారక్షరం అధిగమ్యత ఏమండే ఆ అక్షరం గడవైతే జడమైన ప్రధానమైతే ఈ బ్రహ్మవిద్య అనేటువంటి సమాఖ్యకి భంగం కలుగుతుంది కాబట్టి అది కూడా జడమైన ప్రధానము కాదు అంతదాకా వచ్చాం కదండి సాటి బ్రహ్మవిద్యా సమాఖ్య తదధిగమ్యసరస్ అబ్రహ్మత్వే బాధిత సార్ అపరా గ్వేదాదిలక్షణ కర్మవిద్య బ్రహ్మవిద్యోపక్రమే ఉపన్యస్యతే బ్రహ్మవిద్య ప్రశంసే అక్కడి వరకు వచ్చాం ఇది మహినిందాన్యాయము అంటారు మహినిందాన్యాయం తెలుసు ఉండాలి ఇప్పుడు కర్మకాండం ఉంది అది వేదంలోదే కర్మకాండ పూర్తయ్యి జ్ఞానకాండ దగ్గరికి వచ్చాం జ్ఞానకాండ దగ్గరికి వచ్చేటప్పుడు కాదు చెప్పి మంత్రం చూడండి ఎలా ఉందో అందరము ప్రవాహ్యే అదృభాయజ్ఞ రూపా అష్టాదశోక్తం అవరంగేషు కర్మశ్రేయ జరా మృత్యుం పునరేవాది నిండావచనా ఈ విధమైన నిండావచనం కనబడుతుంది మీకు ముందగోపనిషత్తులో నిండావచనం నిండా అంటే తెచ్చడం అని కాదు దాని సామర్థ్యం తక్కువదే అని దాన్ని సంస్కృతంలో ఉంటే నింద అని అంటారు సో ఆ నింద ఎలా ఉందో చూడండి ప్లవాహ్య అయితే అదృఢాహ యజ్ఞ ఒక పడవ ప్లవా ప్లవ అంటే పడవ పడవతోటి మనం సంసారాన్ని దాటుతాం ఇప్పుడు అందరికీ వచ్చిన సమస్య ఏంటంటే సంసారం అనే సమస్య ఉంది అందరికీ సంసార దుఃఖము సమస్య ఉంది అందరూ బాగా డబ్బులోపి బాగా సంపాదించి పోవేశారు బ్యాంకుల్లోనూ అక్కడ వేసుకున్నారు అకౌంట్లో పెట్టుకున్నారు కానీ ఆ వేసింది మళ్ళీ వస్తుందా రాదా అన్నది వీ హ్ టు వెయిటెన్సీ అదంతా నమ్మకం ఏమీ లేదు అదొకటి తర్వాత డబ్బులు అయితే పోవేశం కానీ ఈ డబ్బులతో మనకి సెక్యూరిటీ లభిస్తుందా డబ్బులు డబ్బులు ఉంటే సెక్యూరిటీ అని అనిపిస్తుంది లేదా డబ్బులు ఉన్న డబ్బులు వచ్చిన తర్వాత ఈ డబ్బుల్లో సెక్యూరిటీ లేదు అని తర్వాత తెలుస్తుంది అలాగే రాజకీయ అధికారాలు కూడా అటు ఉంటుంది రాకముందు వస్తే అద్భుతంగా ఉంటుంది అని అనిపిస్తుంది తీరా వచ్చిన తర్వాత తెలుస్తుంది అది ఏమీ అనవసరంగా ఇదేమి దీంట్లోనో వచ్చాక తెలుస్తుంది కాబట్టి మనిషికి ఎవరికీ విశ్రాంతి అనేది లేదు విశ్రాంతి ఉన్నవాడు రాజకీయపతి స్థాపిస్తాడా విశ్రాంతి లేనివాడు స్థాపిస్తాడా చెప్పడం ఏం కాదు విశ్రాంతి లేదు విశ్రాంతి ఉంటే ఆ కాముగా ఉంటాడు ఎవడు కాముగా ఉంటాడో వాడు విశ్రాంతిగా ఉన్నాడని మీరు అనుకోవచ్చు ఎనివే సంసారం అనే సముద్రాన్ని దాటాలి దీనికి ఉపాయం ఏమి ప్లవ ఓ పడవ కావాలి పడవంటే నిజంగా చెక్కలతోటి ఇనుముతో చేసిన పొడవు అనుకున్నారు మెటం రూపకము ఓ పడవ ఒకటి కావాలి పొడవ కావాలంటే ఇదిగో మా దగ్గర యజ్ఞము గలదు ఈ యజ్ఞము అనే పొడవ అయితే యజ్ఞ రూపాహ ప్లవా యజ్ఞం చేశాను అనుకోండి స్వర్గానికి వెళ్ళొచ్చు ఈ సంసార దుఃఖాలన్నీ మీరు దాటేస్తారు అని కర్మకాండలో చెప్తారు ఇప్పుడు స్మృతి ఏమని చెప్తుందంటే ఏతే యజ్ఞరూపాహ ప్రవాహ ఆదుర్భాహ ఇది గట్టివి కావు పొడవ గట్టిగా ఉన్నారు సముద్రం దాటాలంటే అది ఏదో మా ఇక్కడ ఈ చెక్కల పెట్టలు చేసిన పొడవ పొడవ ఇది పూడ్ క్వాలిటీ పొడవ చేశారనుకోండి వీళ్ళు ఈ దేవాలయాల వాళ్ళు అప్పుడప్పుడు ఇప్పుడు ఈ పెద్ద దేవాలయాల వాళ్ళు ఉంటారు కదండి తిరుపతిలోనే అక్కడ అది ఒక కొలను ఉంటున్నారు ఆ కొలను పడవలో దేవుణ్ణి ఊరేగిలా తిప్పడం అని అది ఒక ఫంక్షన్ ఉంటుంది అయ్యి అవ పెట్టారు ఏమో పెట్టారు పెట్టారు ఇట్ హ్యాస్ ఇట్ సోన్ రిలవెన్స్ ఆ పడవ తయారు చేసేప్పుడు కాంట్రాక్ట్కి ఇస్తారు లంచం పుచ్చుకుని కాంట్రాక్ట్కి ఇస్తారు అది ప్రాబ్లం లంచం పుచ్చుకోకుండా కాంట్రాక్ట్కి ఇస్తే వాడు చక్కటి చెక్క తీసుకొచ్చి దాన్ని పడవ బిగించవచ్చు లంచం పుచ్చుకుని కాంట్రాక్ట్కి ఇస్తారు వీడు ఈ పెట్టెలు పెట్టుకుని సామాన్లు పెట్టి పెట్టి చెక్కలు ఉంటాయి చూడండి ఆ మేకులతో సహా వీళ్ళు అప్పుడప్పుడు అబ్బుతూ ఉంటారు బయట అలాంటివి కొనుక్కొచ్చి వాటిని కొట్టేసి వాడు పడవ షేపు తయారు దాంట్లోకి ఎక్కేస్తారు బెడబిల మొత్తం అందరూ ఎక్కేస్తారు అది బొమ్మ కొట్టుకుని అది విరిగిపోతుంది అది విరిగిపోతే ఇదిగో ఇది అమంగళమైంది ముహూర్తం సరిగ్గా లేదేమో ముహూర్తానికి దీనికి సంబంధం ఏంటండి వీళ్ళందరూ దొంగ వేషాలు వేపెట్టి విరిగిపోయిందా లేకపోతే ముహూర్తంలో అవగాతే విరిగిపోయిందా అది దాన్ని ఇంకో హండెత్తి మీద వేసేయాలి ఇంకొక ఏదో ఒక అన్నోన్ కాసు మీద వేసేస్తే వీళ్ళందరూ చక్కగా పేరుతే తప్పించు అదో ఆ పడవ ఎలా ఆ దేవుణ్ణి ఆ పొలంలో తిప్పడానికి అది అనుకూలం కాదు ఈ యజ్ఞరూపమైన పడవ ఈ సంసార సముద్రాల్ని దాటడానికి పనికి రాదు ప్రవాహే అదృఢాహ యజ్ఞరూపా ఈ పడవలో ఎంతమంది ఉంటారు పద్దెనిమిది మంది ఉంటారు ఒకలా ఇద్దరే అష్టాదశోక్తం పద్దెనిమిది మంది ఎవరంటే నలుగురు నాలుగు వెరైటీల రుత్మిక్కులు ఉంటారు శోత అద్భుత్యుహు ఉద్ఘాత బ్రహ్మ అనే నాలుగు రకాల రుత్మిక్కులు ఉంటారు ఈ నాలుగు నాలుగు పదహారు మంది ఒక్కొక్క వెరైటీ నాలుగు అవి ఆ పేర్లన్నీ ఇప్పుడు లిస్ట్ కింద చెప్పొచ్చు దాని గురించి మీరు చింత చేయకండి మొత్తం పద్దెనిమిది మంది ఉంటారు ఇప్పుడు అధ్వర్యు దాంట్లో అధ్వర్యు అంటే యజుర్వేదానికి సంబంధించిన రుకృత్తులు ఉంటారు కదండి దాంట్లో ఆగ్నిధ్రుడు బ్రాహ్మ అక్షావాక తర్వాత బ్రాహ్మణాక్షదుషి ఇలాంటి పదాలు ఎవ ఉన్నాయి సో ఇలాంటి రికృత్తులు నలుగురు యజుర్వేదానికి సంబంధించి అలాగే సామవేదం నాలుగు వేదాలకి నాలుగు నలుగురు పదహారు రుకృత్తులు ఉంటారు యజమానులు యజమాన పత్ని యజమానులు ఉంటే వీళ్ళు వస్తారండి యజ్ఞం చేసేవాడిని కోసం వస్తారు వీళ్ళందరూ ఈయన ఆహ్వానిస్తే ఈయన యజ్ఞం చేయాలంటే పక్కన భార్య సహకరించాలి భార్య నీతో పాటు నేను పేట మీద కూర్చోను అంటే గనక వీడియో లేదేం లేదు ఆవిడ వచ్చి పేటల యజ్ఞం అది అలా ఉంది పచ్చశర్మో యజ్ఞ సంయోగే కాబట్టి పదహా పద్దెనిమిది అయ్యాయి ఈ పద్దెనిమిది పోగేసి పడవ చేసేప్పుడు తాళ్ళుకి కట్టి కట్టి కట్టిన హడావిడి చేసినట్టుగా ఈ పద్దెనిమిది మంది జనాల్ని పోగేసి పడవ తయారు చేస్తే ఈ పడవ సంసార సముద్రాన్ని దాటిస్తుందా అంటే దాటించదు ఎందుకంటే అది గట్టింగ్ కాదు అవరం ఏషు కర్మ యేసు ఏ యజ్ఞములైనయితే ఈ కర్మ ఏదైతే చేయబడుతుందో అది అవరం అంటే సంసార సముద్రాన్ని దాటి అంత గొప్పతనం దానికి లేదు అది ఫలము కాదు ఒక లెవెల్ తక్కువదే కానీ కాదు అయితే ఆ కర్మకు ఫలం ఉంది ఆ కర్మ చేసినట్లయితే స్వర్గాన్ని పొందొచ్చు స్వర్గాన్ని పొందటమే శ్రేయస్సు మోక్షము ఏత్రేయ ఇదే మోక్షము అని ఎవళ్ళైతే కొనియాడతారో బాగుంది స్వర్గం వస్తుంది అలా కొనియాడతారు యజ్ఞం అయిపోయిన తర్వాత అవహృప స్నానమోదయ్యి ఆ యజమానులున్న మెతుకు తిని అప్పుడు చిన్న సభ చేస్తారు చేసి అందరూ కొనియాడతారు ఈయన సోమయాజి యజ్ఞం పూర్తి చేశాడు ఈయన కోసం స్వర్గపు ద్వారాలు పెరిచి ఉంటాయి ఈయన చాలా పుణ్యాత్ముడు ఈయన మోక్షాన్ని పొందేశాడు అని కనుకంటే అది కోరక ఎవరైతే ఈ స్వర్గాన్ని చేరుకోవటమే మోక్షము అని అభినందిస్తారో ఏత్యేయ ఏ అభినందంతి తే మూఢ వారు వ్యామోహముని పొందినవారు వారికి ఆ సత్య వస్తువు తెలియలేదు ఇందువల్ల జరామృత్యుంటే పునరేవాపి ఎంత ఎందుకంటే స్వర్గాన్ని చేరుకున్నాక అక్కడ మరణము తప్పదు ఎందుకంటే పుణ్యం ఖర్చు అయిపోయిన వెంటనే వీడు స్వర్గంలో మరణిస్తాడు స్వర్గంలో మరణించి మళ్ళీ నేల మీద మనిషిగానో పశువుగానో పుడతాడు మళ్ళీ పుడితే మళ్ళీ ముసలితనము మృత్యువు మళ్ళీ తప్పదు కాబట్టి జరా మృత్యువులనే సంసారం నుంచి మనం బయటపడాలి అని వీడు చేసి మళ్ళీ వెళ్ళి దాంట్లోనే పడ్డాడు వీళ్ళ అది మోక్షం ఎలా అని ఉంది వర్క్ ండకోపనిషత్తులు ప్రసిద్ధమైన శ్లోకం మంత్రం ఇప్పుడు ఈ మంత్రంలో ఉన్నది ఏమిటి నిందగదుది నింద అంటే అది కామ్యకర్మలను నిందించిన అవసరం ఎందుకు ఇలా నిందించారు అంటే దీనే నహి నిందాన్యాయము ఈ నిందించటము ఏదో ఫలానాదాన్ని నిందించేసి తిట్టేసి ఆ సంతోషించటం కోసం నిందించింది కాదు ఇప్పుడు నిందిస్తారు కేవలం నిందించటం ముందుండే ప్రీతితో నిందించేసి వాళ్ళ పని వాళ్ళు చేసుకుని వెళ్ళిపోతారు అలా కాకుండా మనం పాఠం అది చెప్పేప్పుడు అప్పుడప్పుడు మనం కొన్ని విషయాలు చెప్తాం ఏమని ఏదో ఇలాగా ఈ కుండలు నీళ్ళు ఇది లేస్తుంది అది శక్తి పాతం అవుతుంది అని ఇలాంటి మోసపు కబుర్లు మీరు విని మోసపోకండి అది సత్యం కాదది సత్యం ఇదిగో భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఇలా అని మనం అంటాం అక్కడ నిందకి తాత్పర్యం ఏమిటి పాఠం చెప్పేప్పుడు చేసినటువంటి రిఫ్యూటేషన్ ఏదైతే కలదో దానికి తాత్పర్యం ఏంటంటే ఎవరిలోనో తెచ్చడం తాత్పర్యం కట్ట మరి దానికి తాత్పర్యం ఏంటి తప్పు మార్గాన్ని నిరాకరించి సత్య మార్గాన్ని తెలుసుకోవడం తాత్పర్యం కాబట్టి తాత్పర్యము అంటే గోలేమిట ఇక్కడ గోలేమిటి ఇప్పుడు ఈ ఇప్పుడు ఈ సందర్భం నేను చెప్పిన సందర్భంలో గోలేమిటి ఆత్మజ్ఞానము మాత్రమే మనకి శ్రేయస్కరము అని చెప్పడం కోసం ఈ శక్తిపాతమని ఈ కబుర్లు ఇలాంటి స్టేట్మెంట్ని మీరు మోసపోవద్దు అదేమీ సత్యం కాదు ఆత్మజ్ఞానం ఒక్కటి సత్యము మన ఆత్మజ్ఞాన ప్రశంసోలు ఒకప్పుడు ఆత్మజ్ఞాన ప్రశంస చేసే సందర్భంలో రెండు రకాలుగా ఉంటుంది ప్రశంస ఈ ఆత్మజ్ఞానాన్ని పొందితే మోక్షం లభిస్తుంది మీకు సంసార బంధం నుంచి విముక్తి కలుగుతుంది అదో రకం ప్రశంస స్థుతి రూపమైన ప్రశంస ఈ ఆత్మజ్ఞానం మీరు పట్టుకోలేదనుకోండి ఈ మార్గం వదిలిపెట్టి ఇంకో మార్గానికి వెళ్ళారనుకోండి ఇంకో మార్గం ఉంటే ఏ మార్గానికి వెళ్తారు ఏదో కొండలని అని ఇది అనేది మొదలు పెడతారు ఏ దానివల్ల ఏమీ రాదు అని ఇంకో మార్గాన్ని నిందించినట్టు కనపడుతుంది కానీ అది నిందయా కాదు నహి నింద అది నింద కాదు అదేమిటయా నువ్వు నిందిస్తూ నింద కాదంటావు అంటే చూడు ఆ సందర్భాన్ని బట్టి అర్థం చేసుకోవాలి ఒకడు బిఎస్సీ పాస్ ఎంఎస్సీలో చేరడానికి నేను చెప్పాను వారన్నాడు ఎందుకు వచ్చిన ఎంఎస్సీ అండి ఇప్పుడు చక్కగా నా కోసం ఉద్యోగం సిద్ధంగా ఉంది మన ఆయన గారు రికమెండేషన్తో సంపాదించి పెట్టారు ఉద్యోగం ఒకటి నేను దాంట్లో చేరిస్తే డబ్బులు అని చెప్పాను అని చెప్పే ఆ ఉద్యోగం వేస్ట్ బీఎస్సీ ఉద్యోగం కూడా ఉద్యోగం ఆ క్వాలిఫికేషన్ నీకున్న క్వాలిఫికేషన్ వేస్ట్ అసలు బీఎస్సీ క్వాలిఫికేషనే కాదు అలాగే ఆ బీఎస్సీతో పట్టుకున్న నువ్వు ఏదో ఆపరేటర్ పోస్ట్ ఏదో సంపాదిస్తున్నావు ఈ ఉద్యోగం ఆ క్వాలిఫికేషన్ వేస్టు నోరు మూసుకుని వెళ్ళి ఎంఎస్సీలో చేరి చదువుకో అని నేను ఒకరిని అలా పంపించాను అప్పుడు అతను వెళ్ళిపోయాడు ఇప్పుడు నేను బీఎస్సీ గురించి చెప్పిన మాటలు అవి నిందావచనాలు బీఎస్సీ వేస్తాను అన్నా కదా నిందావచనం దాని తాత్పర్యం ఏంటి హయ్యర్ స్టడీస్కి అతన్ని ప్రోత్సాహం చేయడం తాత్పర్యంగానే ఇంటర్మీడియట్ పాస్ వాడు బీఎస్సీ అని చెప్పడం తాత్పర్యమా అది కదా అదిగో మీరు బీఎస్సీని పిచ్చారు కాబట్టి ఇంటర్మీడియట్ వాడు విని అదిగో ఆయన బీఎస్సీ వేస్తున్నారు కాబట్టి నేను బీఎస్సీలో చేరను అన్నాడు అందుకోండి అది తప్పదు కాబట్టి నింద అనే ఒక సందర్భం ఉంటుంది ఇక్కడ కర్మకాండంతా అయిపోయిన తర్వాత ఉపనిషత్తుకు వచ్చి ఇక్కడ ప్రవాహి అయితే యజ్ఞ రూపా అని చెప్పారు కాబట్టి ఇక్కడ ఈ సందర్భంలో చెప్పారు మోక్షాన్ని మనస్సులో పెట్టుకుని చెప్పారు అంతే కానీ అసలు ఉపనయనమయ్యి కర్మ మొదలుపెట్టి వాడి దగ్గరికి వెళ్ళి చెప్పిన మాట కాదు ఇదే కాబట్టి ఆ సందర్భాన్ని బట్టి ఉంటుంది ఇప్పుడు దీనికి ఒక అర్థం ఉంది పూర్వానికి అత్తగారు కొత్త కోడలు వచ్చింది ఆ కోడలకు ఏమని చెప్పిందంటే అమ్మా రేపటి నుంచి వంటది నువ్వు నువ్వు నీకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను నువ్వు చేయి వంట దాని పద్ధతి ఏమిటంటే ముందు పొయ్యి వెలిగించు వెలిగించి దాని మీద గిన్నె పెట్టు ఆ గిన్నెలో నీళ్లు పోయి ఆ నీళ్లు మసీలైన తర్వాత బియ్యం కడిగిన బియ్యం దాంట్లో పోయి ఆ ఉడికి బాగా ఒక మెతుకు పట్టుకు చూసి ఉడికిన తర్వాత వారి చేసి లేకపోతే గిన్నె దింపేసి కూర వంటేసి ఆ కట్టెలను ఆర్పేసి ఆ నిప్పులు ఆర్పేసేయండి అని చెప్పింది పాతకాలపు పోయి చుట్టే కొడలు ఉంటుంది ఆర్పి నిప్పులు ఆర్పేసి దానికోసం వెలిగించటం ఎందుకు అని అది సరికాదీ నిపులు ఆర్తీ ఉండడం యథార్థమే కానీ ఎప్పుడూ ఆకే ఉన్నారు నిపులు ఆర్పేషీదానికి ఇది వెలిగించటం ఎందుకు అంటే అది పద్ధతి కాదు అలాగే ఈ కర్మలు యజ్ఞరూపములైన కర్మలు ఈ గట్టి పొడవలు కావు అని ఎవరికి చెప్పారు వానప్రస్థాశ్రమం తీసుకుని ఉపనిషత్తులు అధ్యయనం చేసేవాడికి చెప్పారు అప్పుడే ఉపనయనం చేసుకుని సంధ్యావనం చేసేవాడికి చెప్పలేదన్నమాట కాబట్టి ఇక్కడ నిందించటం అప్సల్యూట్ గా కర్మలు వేసుకుని నిందించడం ముందు తాత్పర్యం కాదు ఆ లెవెల్కి వచ్చిన తర్వాత ఇంకా కర్మలు అనవసరము నువ్వు ఆత్మజ్ఞానాన్ని పొందుకొని ప్రశంసించట ముందు తాత్పర్యం అది అలా చెప్పాలి నేను లేకపోతే మీరు ఏమనుకుంటారు ఉపనిషత్తుల్లో కర్మల్ని తిట్టిపోసారనుకుంటారు అది కరెక్ట్ కాదు సో అది నిందావచనం చ అపరాద్యా తో విరక్త విద్యాకారర్శయతి పరీక్ష్యోకాన్ కర్మ బ్రాహ్మణో నిర్వేదమాస్ తద్విజ్ఞానాథం సగురుమేవామిపాణి శ్రోత్రియం బ్రహ్మనిష్టం ఆ విధంగా నిందించారు ఏదేని నిందించారు కర్మలని నిందించారు కర్మలను నిందించారు అంటే కర్మలను బోధించే ఆ వేద భాగాన్ని నిందించినట్టే అపరావిద్య అపరావిద్యలో ఉపేద ఎదురులేదు ఇవన్నీ ఉంటాయి ఆ పడా విద్యను నిందించారు ఎందుకు నిందించారంటే ఈ బ్రహ్మ విద్యను ప్రశంసించటం ఒక పర్పస్ రెండవది ఆ కర్మలయందు వీడికి విరక్తి కలగాలి తతో విరక్త కర్మలయందు విరక్తి ఎప్పుడు కలుగుతుంది కర్మ ఫలం మీద విరక్తి కలిగితే కర్మల ఎందు విరక్తి కలుగుతుంది కర్మ ఫలం మీద విరక్తి కలగాలి వీటికి కర్మఫలం మీద విరక్తి ఉన్నంత కాలము రక్తి ఉన్నంత కాలము కర్మలందు విరక్తి ఎందుకు కాలము ఇప్పుడు కామ్యకర్మలు ఉంటాయి కామ్యకర్మల మీద శ్రద్ధ ఎవరికి ఉండదు కామనల మీద శ్రద్ధ లేనివాడికి కామ్యకర్మల మీద శ్రద్ధ ఉండదు కాబట్టి ఇప్పుడు కంసుడు దశమ స్తంభంలో వస్తుంది కంసుడు ధనుర్యాగమునో యజ్ఞం అందజేశాడు కంసుడు యజ్ఞం చేయడానికి కంసుడు తప్పటికి అవ్వడదు వారికి యజ్ఞం చేయాలని అంతకు ముందు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు ఈ యజ్ఞం ఒకటి కర్స్ట్రక్ట్ చేయండి అన్ని సామగ్రులు పక్కగా తీసుకురండి ఋత్రిత్వందరినీ పిలిపించి దక్షిణలో కూడా బాగా ఇవ్వండి అని కూడా చెప్తాడు ఆ యజ్ఞం చేస్తాడు ధనుర్యాగము ఆ యజ్ఞంలో భాగంగా భైరవుణ్ణి పూజిస్తాడు భైరవుని పూజిస్తాడు పశువులను బలిచ్చి భైరవుని పూజిస్తాడు ఎందుకుగా యజ్ఞం అంటే శత్రు వినాశం కోసం చేస్తాడు ఎవడా శత్రువు శ్రీకృష్ణుడు శత్రువు అంటే ఏవైంది దాని వల్ల యజ్ఞం వల్ల కాబట్టి అటువంటి కర్మల మీద విరక్తి ఉండాలా అక్కర్లేదా అలాగే ఇతర కామ్యకర్మలు ఉంటాయి అవి మరీ అభ్మాన్పు కామ్యకర్మలు శత్రు వినాశమనే కామన కోసం అలా కాకుండా ఏదో సంపద కోసం కామక కామ్యకర్మం చేస్తారు సంపద వచ్చింది ఇప్పుడు ఏం చేస్తారు ఈ సంపదతో పాటుగా అనేక కష్టాలు తెచ్చిపెడుతున్నాయి మనిషికి సంపద అక్కర్లేదు రెండు పూటలు భోజనం కావాలి ఆత్మజ్ఞానం కావాలి కానీ సంపదం చేసుకుంటాడు కాబట్టి సో కామ్యకర్మల మీద విరక్తి కలగా కలగాలి ఎప్పుడు కలుగుతుంది పరీక్ష లోకాన్ని కర్మ చితాన్ని మీరు కర్మ చేసి సంపాదించిన ఫలములు లోకము అంటే కర్మ చేసి ఫలాన్ని సంపాదిస్తారు ఆ ఫలములు ఆ ఫలముల్ని చూసి పరీక్ష చేస్తే ఈ ఫలాలు మనకు అనవసరం నేను ఒక ప్రశ్నలోకి చెప్పండి కొడుకు ఉన్నాడు కొడుకు పెళ్ళి అయినప్పుడు తల్లిదండ్రులు సుఖంగా ఉంటారా పెళ్లి కానప్పుడు సుఖంగా ఉంటారా చెప్పండి అది చెప్పండి ముందు సుఖంగా ఉంటారా తల్లిదండ్రులు పెళ్లి అయ్యాక సుఖంగా ఉంటారు పెళ్లికి ముందు సుఖంగా ఉండరు కాబట్టి చాలా తహతహలాడిపోయి కష్టపడిపోయి వాడికి పెళ్లి చేస్తారు పెళ్లి చేసిన తర్వాత సుఖంగా ఉండాలా అంటే దాని అర్థం ఏమిటి ఈ ఆనందానుభవానికి కర్మలకి సంబంధమైనవి తెలివి చేయొద్దని చేయమని నేను అంటలేదు అది నా ది పాయింట్ దాని ముందు నాకు ఆనందము కలుగును అనే భ్రమ ఏదైతే కలదో అది పోవడం కోసం అని అలాగే ఇంకేదైనా ఇప్పుడు లక్షాధికారి ఒక ముందు సుఖంగా ఉంటాడా అయిన తర్వాత సుఖంగా ఉంటాడా అని మీరు కొంచెం ఒక్కసారి పరిశీలించు చెప్పండి ఒక నిన్న ఒక ఆయన చెప్తున్నారు నాతో వీళ్ళు లక్షలు గడిస్తున్నారండి ఈ లక్షలను ఏం చేయాలో అర్థం కాక ఆయన దాంట్లో తన దాంట్లోనూ ఇన్వెస్ట్ చేస్తారు ఏవో కొత్త కొత్త ఏదో మొదలు పెడతారు ఇన్వెస్ట్మెంట్ అని ఇది దాంట్లో చిక్కుకుపోయి నానా హింస పడుతూ రోగాలు తెచ్చేస్తున్నాయి చాలా ఇబ్బంది పడుతున్నారని ఒక ఆయన చెప్తుంది కాబట్టి లక్షాధికారి అవకముందు సుఖపడ్డా అయిన తర్వాత మనిషి తండ్రి అవకముందు సుఖపడ్డా అయ్యాక సుఖపడ్డా మామగారు అవకముందు సుఖపడ్డా అయ్యాక సుఖపడ్డాడు అయ్యా వీటికే దానికి సంబంధం లేదు సుఖం అన్నది బాహ్యంలో ఎందుకు ఉండదు ఇది పరీక్ష ఇప్పుడు నేను చేసిన దాన్ని పరీక్ష అంటారు పరీక్ష లోకాన్ కర్మచితాన్ కర్మ చేసి సంపాదించిన ఫలాలని పరీక్ష చేయాలి పరీక్ష చేస్తే ఏమవుతుంది ఏమవుతుందంటే వారు కనుక బుద్ధిమంతుడు వివేకవంతుడైతే నిర్వేదయా అంటే విరక్తిని పొందును ఎవడం మీరు బ్రహ్మసూత్ర క్లాస్లో వచ్చారా బ్రహ్మసూత్ర క్లాస్కే వచ్చారా కూర్చోండి ఎందుకంటే అప్పుడప్పుడు కొత్త ఉన్నటువంటి బ్రహ్మకుమారీష్ వస్తుంది నిర్వేదమాయ విరక్తిని పొందవలేదు ఈ కర్మఫలములు నాకుద్దు మరి కర్మఫలాలు నీకు అక్కర్లేకపోతే నీకేం కావాలి ఆత్మజ్ఞానము మోక్షము కావాలి సద్విజ్ఞానార్థం ఇప్పుడు విజ్ఞానం కావాలి కర్మ కావాలంటే ఓ వెళ్ళాల్సిన చోటు ఒకటి ఉంటుంది విజ్ఞానం కావాలంటే వెళ్ళాల్సిన చోటు ఇంకొకటి ఉంది మీ కుర్రాడు మెకానిక్ నేర్చుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి ఆ మెకానిక్ దగ్గరికి కుర్రాడి వాడి దగ్గర అసిస్టెంట్ కింద పంపించాలి మెకానిక్ ఇంజనీరింగ్ చదవాలంటే ఎక్కడికి వెళ్ళాలి వాడి దగ్గర పంపిస్తే మెకానిక్ ఇంజనీరింగ్ ఎందుకు ఉంటుంది నెట్లు బోల్ట్లు ఉప్పడం పెట్టడం దిగించడం అవి బాగా తెలుస్తాయి ఈ మోటార్ కూడా బాగు సందేహం లేక మోటార్ సైకిల్ బాగు చేస్తాను డబ్బులు కూడా వస్తాయి కానీ ఇంజన్లో మార్పులు చేర్పులు రీసెర్చ్ చేయాలంటే మాత్రం మనకి రాబట్టి మెకానికల్ ఇంజనీరింగ్ చదవాలనుకుంటే మీరు మెకానిక్ షాపుకి పంపిస్తే మెకానికల్ ఇంజనీరింగ్ ఏం చదువుతుండీ మెకానికల్ ఇంజనీరింగ్ చదవాలంటే ఇంటర్మీడియట్ మన ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాక ఇంజనీరింగ్ కాలేజీకి పంపించాలి అలాగే మీకు స్వర్గం కావాలి దానికోసం కర్మ కావాలి అంటే ఆ దారి వేరు ఇప్పుడు దాని మీద విరక్తి పుట్టిన వాడు తద్విజ్ఞానార్థం వీడు విజ్ఞానం కావాలి ఆత్మస్వరూప జ్ఞానం కావాలి వీడికి కావాలంటే వీడు ఎక్కడికి వెళ్ళాలి సహా గురుమే అధిగతేది ఓ గురువు దగ్గరికి వెళ్ళాలి గురువు అంటే పాఠం చెప్పి గురువు దగ్గరికి వెళ్ళాలి తీర్థప్రసాదాలు ఇచ్చి గురువు దగ్గరికి ఉపయోగం లేదు మళ్ళా తీర్థప్రసాదాలు ఇస్తారు అంతకంటే ఇంకేం చేస్తారు సో వీళ్ళు వెళ్తారు అయితే పొద్దున్నీ పూజ ప్రారంభమవుతుంది కూర్చుంటారు పార్టిసిపేషన్ ఏమి ఉండదు మీరు చేసేది వాళ్ళు క్రికెట్ మ్యాచ్ చూసినట్టు ఆయన పూజ చేస్తూ ఉంటారు మీరు చూస్తూ ఉంటారు క్రికెట్ మ్యాచ్లో మీకు ఏమి వాళ్ళు ఉంటుంది వాడు వేస్తాడు మీరు కొడతాం మీరు చూసి లెక్కలు వేసుకుంటూ ఉంటారు వీడు ఇరవై కొట్టాడు వాడు ముప్పై ఐదు వందలు కొట్టాడు ఉండదు అదే రకంగా వెళ్తారు ఏదో పూజ ఉంటారు మీరు కూర్చుంటారు అక్కడ కూర్చొని చూస్తారు ఏమిటి వస్తుంది ఏదో వస్తుందని ఒక అభిప్రాయం అలా వచ్చి పడిపోతుందండి మీరు వెళ్ళిపోయి అక్కడ కూర్చుని అలా చూసేస్తుంటే వచ్చి పడిపోతూ ఉంటుందా దానికి ఏమన్నా సందర్భం ఉందా అలా వచ్చేస్తుందా ఎవరు చెప్పాడు వస్తుందని కర్మ చేసుకుంటే వాడికి కృతార్థత అవుతాడని చెప్పాడు శాస్త్రాల్లో కానీ అలా చూసేస్తూ ఉంటే వచ్చేస్తుంది దిస్ కైండ్ ఆఫ్ నాన్ పార్టిసిపేటరీ యాటిట్యూడ్ ఈజ్ రాంగ్ ఈజు పార్టిసిపేటరీ ఎవరు రుద్రాభిషేకం చేసుకుంటున్నారనుకోండి అప్పుడు ఏం చేయాలి మేము రుద్రాభిషేకం చేసుకుంటున్నారంటే మేము ఏం చేసేవాళ్ళం థ్యాంక్ యూ ఫస్ట్ ఉండేది కాలేజ్ ఈ రోజుల్లో రుద్రాభిషేకం చేసుకుంటున్నారంటే గమ్ముని వెళ్ళి అంగోస్తునం ఒకటి తడిపేసి ఎందుకంటే మడికొట్లేదే వాళ్ళు దగ్గరికి రాని వాళ్ళు అంగోస్థనం ఒకటి తడిపేసి కట్టేసి వెళ్ళిపోయి కూర్చునేవాళ్ళం కూర్చుని పనసు చెప్పేవాళ్ళం రావద్దని అని హక్కు ఎవరికి లేదు ఎందుకని అరే పనసు చెప్పేవాళ్ళు రావద్దని ఉన్నాను ఎవరికంటే అధికారం మంత్రం చెప్పేవాడిని రావద్దని అని హక్కు పడుకుంటుంది మడి కట్టుకుని వచ్చాడు విభూతి గట్టిగా పెట్టుకుని మడి కట్టుకుని మీ ఫరస్ చెప్పేస్తుంటే ఎవరు రావద్దంటాడు అలా ఏమన్నా పార్టిసిపేట్ చేస్తే ఉపయోగంగానే వాడు అభివేకం చేస్తూ ఉంటారు మేము చూస్తూ ఉంటామంటే ఏది చూస్తారు ఎన్నిసార్లు చూస్తారు కాబట్టి తీర్థ ప్రసాదాల వల్ల ఏమీ వర్కౌట్ కాదు గురువు అంటే పాఠం చెప్పేవాడు జ్ఞానాన్ని ఇచ్చేవాడు పాఠం చెప్పేవాడు అంటే మరో జ్ఞానమును ఇచ్చేవాడు మీరు సత్యాన్ని బోధించేవాడు గురువువ అధిగచ్చేది ఎలా వెళ్ళాలి ఉత్తిజ్యోతులు ఆడించుకుంటూ వెళ్ళకూడదు సమిధలు తీసుకుని వెళ్ళాలి అంటే గురువు గారికి అగ్నిహోత్రం చేసుకుని నిత్యాగ్నిహోత్రం చేసి గురువు గారైతే సమిధలు ఉంటే సమిధలు ఆయన ఏం చేస్తున్నాడు ఆ సమిధల్ని అగ్నిహోత్రంలో వేసుకుంటాడు ఇప్పుడు పెరుగు తీసుకునే కాగితాల మీద రాసుకునే గురువు గారు అనుకోండి అప్పుడు మీరు ఏదో ఆయన ఏదో అశోకర్ తిరుగులు ఆడుకుంటే చూసి ఈసారి విన్నప్పుడు మీరు ఏం చేస్తారు పార్కర్ తను ఒకటి కొన్ని పట్టుకెళ్ళి ఇచ్చేస్తారు ఆయన రాసుకుంటారు దాన్ని కాఫీ తాగి గురువు కానీ అయితే ఒక కాఫీ ఒకటి వెళ్ళిస్తారు అదే అది అంతే కానీ ఇప్పుడు అందరికీ సమిధులు పట్టుకెళ్ళిస్తే ఏం చేసుకుంటారు సమిధులు గృహస్థి సమిక్పాణి అంటే గురువు గృహస్థుడైన సందర్భంలో ఆయన అగ్నిహోత్రం చేసే సందర్భంలో సమిధాన్ని మాట వచ్చారు సమిధాంటే కట్టెలు కూడా పూర్వం శిష్యులు అడవికి పోయి కట్టెలు తీసుకొచ్చి గురువు గారికి ఇచ్చి అయితే గురువు గారే తెచ్చుకుంటాడు పోయి కట్టెలు అదే సమస్య లేదు మరి పాఠం చెప్పడానికి కుదురుతుంది కట్టెలు తీసుకుంటాడా పాఠం ఇస్తాడా ఏదో ఒకటే అవుతుంది కదా కాబట్టి సమిత్పాణి శ్రోత్రియం బ్రహ్మనిష్ఠుడు ఆ గురువు ఎటువంటి వాడై ఉండాలి శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడు అయి ఉండాలి అదో కండిషన్ శ్రోత్రియుడు అంటే విషయ పరిజ్ఞానం కనుక నాలుగు పాఠాలు చదువుకున్నవాడు అయి ఉండాలి పాఠాలు చదువుకోవడం అంటే మహాత్ములను సుస్పృష్ చేసి వాళ్ళ దగ్గర ఆ జ్ఞానాన్ని సంపాదించిన వాడు అయి ఉన్నాడు చూడండి ఇంకా బ్రహ్మనిష్ఠుడై ఉంటాడు ఈ నిష్ఠాశిపం చాలా గొప్పది లోకంలో కర్మనిష్ఠులు ఉంటారు అంటే కర్మలని చాలా ఉత్సాహంగా ప్రేమగా చేస్తూ ఉంటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఆత్మస్వరూపం అంటే ఉపయోగం ఉపయోగం ఉంటుంది కొంతమంది తపోనిష్ఠులు ఉంటారు తపోనిష్ఠులు తపస్సు బాగా చేస్తారు తప్ప అంటే ఏదే ఉపవాసాలు తర్వాత వ్రతములు తర్వాత మాల జపము ఒక ఐదు లక్షల జపం కార్తీక మాసంలో మేము ఐదు లక్షలు చేస్తాం అని ఇంక రోజంతా చేస్తూ ఉంటారు అలాగ తప్పవనిష్టం ఉంటారు వారి దగ్గరికి వెళ్ళి మీరు ఆత్మజ్ఞానం సంపాదిద్దామంటే లక్ష్మస్తారు ఎందుకంటే వాళ్ళు ఆయనతో పాటుగా మీరు కూడా వెళ్ళి తపస్సు చేసుకుంటారంటే వెళ్ళాలి ఓ మహాత్ముడు ఉన్నారు నేను కనపడ్డారు ఎవ ఏం చేస్తావు ఇక్కడ కూర్చుని హైదరాబాద్ కూర్చుని కాసీదా అన్నారు నాకు వాస్తవమే ఎందుకంటే ఏం చేస్తాం సంచిలో నాలుగు బట్టలు వేసుకుని కాసిపోతే ఆయనతో పాడిపోతే భోజనానికి జరిగే లోపు ఉండదు వంట గ్రామాల్లో ఉన్నా ఉన్నా వ్యవస్థ బాగానే ఉంది ఎక్కడో ఆ తెలుగు ఆశ్రమంలో ఓ విధిలో కొడుకునే తిరుగుతూ ఉండొచ్చు తింటూ అక్కడ వచ్చి నేను ఏం చేస్తాను అని అడిగాను నేను ఎందుకంటే వెళ్దాం పోనీను వారం ఏం చేస్తాను నేను అంటే ఏం చేస్తాను మణికర్ణిక లో కూర్చుని జపం చేద్దరు రా అన్నారు పొద్దుగా నా వల్ల భగవంతుడు జపం నేను చేయలేరు నాకు నడవృష్ణ వద్దు పొద్దున్నది సాయంకాలం నాక జపం చేస్తారు మణికర్ణికా ఘాట్లో కూర్చుని రాత్రి ఒంటి గంటకి జపం చేస్తే మణికర్ణిక ఘాట్ మణికర్ణికా ఘాట్ ఉంటే శ్మశానం అర్థం రాత్రి ఒంటి గంటకి జపం చేస్తే ఏదో అవుతుందని అది చేస్తారు నమో నమ తపోవిష్ఠులు ఆ తపస్సు మీద శ్రద్ధ ఉంటే అక్కడికి పోవాలి కొంతమంది ఇంకా ఇలాంటి నిష్టలు చాలామంది ఉన్నారు ఈ నిష్టలు నేను ఎందుకు చెప్తానంటే కరెక్ట్ నిష్టని పట్టుకోవాలి ఏదో నిష్టని పట్టుకుంటే ఉపయోగం లేదు ఏవేవో నిష్టలు ఉంటాయి కొంతమంది తీర్థయాత్రా నిష్ఠులు అని ఉంటారు ఆయనకి తీర్థయాత్ర ఎందుకు ప్రేమ చేయాలనుకుంటే ఆయనకి ఫోన్ చేస్తే ఆయన ఆర్గనైజ్ చేస్తారు ఆయన నాతోడు అంటుండదు ఇప్పుడు సందస్తులయ్యారు నాకు మంచి మిత్రులు నాతోడు ఏవిడ ఏం పాఠాలు చెప్తావు నాతోటి రాను భాగవతం పుష్ణ సంచులు వేసినావు నాతో రా నీకు మొత్తం ఇండియా అంతా కూడా నేను నువ్వు ఒక్క న్యాయపేష ఖర్చు లేకుండా పెట్టేస్తాను నిజంగా నువ్వు ఆ భక్తులకు నేను చెప్పినప్పుడు గంట భాగవత ప్రవచనం చేద్దావు కానీ వాళ్ళకేదో భాగవతం చెప్పి నీవు నువ్వు ఏం చెప్పినా సంతోషమే నా భాగవతం గంటసేపు భాగవతం చెప్పు నీ భోజనం ఖర్చు తర్వాత ఇంకోటి నీకు రైల్లో నీకు అందరితో పెట్టండి నీకు నీకేమో హయ్యర్ క్లాస్లో ఏర్పాటు చేస్తాను ఏ వెరీ వేర్ మీకు స్పెషల్ నువ్వు నాతో ఉండి భాగవతం చూపుతూ ఉండి ఏది నేను సమస్య ఉంది నేను గొంధ ఆటే బదయ్య దగ్గర నుంచి నీకు కన్యాకుమారి వద్ద చూపిస్తాను ఈ ముడ్డు ఇటు వెళ్ళాను నేను శబరిమనే ఆయనతో వెళ్ళాను అంత పనే కానీ బ్రహ్మనిష్ట కాదే తీర్థయాత్రనిష్ట కాబట్టి బ్రహ్మనిష్ఠుడు శ్రోత్రియుడు అయిన గురువుని చూసుకోవాలి ఒకడు శ్రోత్రియుడై ఉంటాడు కానీ బ్రహ్మనిష్ట ఉండదు గృహస్థులు గృహస్థ విద్వాంసులు చాలా మంది ఉంటారు బాగా పాండిత్యం ఉంటుంది కానీ బ్రహ్మనిష్టం ఉండదు ఆ పాండిత్యాన్ని ఉపయోగించి డబ్బు పోగేసుకోవడం బిరుదాలు సంపాదించుకోవడం అనే ధోరణే ఉంటుందని తప్పిస్తే బ్రహ్మనిష్టం ఉండదు బ్రహ్మనిష్ట ఉండాలి శ్రోత్రియుడై ఉండాలి అటువంటి గురువు దగ్గరికి వెళ్ళి మనం ఆత్మజ్ఞానాన్ని సంపాదించాలి అని అక్కడ ప్రశంసగా చెప్పారు కాబట్టి ఇప్పుడు ఈ ఈ చర్చతో ఎందుకు వచ్చిందంటే ఈ జ్ఞానంలో విషయము ఏమిటి అక్షరము ఆ అక్షరమే భూతయోని ఆ అక్షరము జడమైన ప్రధానం ఎందుకు అవుతుంది జడమైన ప్రధానమే అయితే ఆ జడాన్ని తెలుస్తుంది ఇంత శ్రమ పడ్డం గురువు అని ఇదని ఇది జడమైన ప్రధానము కాదు అక్కడికి అది సెటిల్ అయిపోయింది కదా ఇంకొక ఆర్గ్యుమెంట్ ఉంది ఏమిటంటే ఆర్గ్యుమెంటు యథోర్ణ మీ గుర్తు ఉండాలి యథోర్ణనాభి సృష్టి గురం నటించారు దృష్టాంతం చెప్పినప్పుడు వర్ణనాభి అంటే శాలిపురుగు తన నుండియే గూడుని సృష్టిస్తుంది అన్నప్పుడు శాలి పురుగు దృష్టాంతం జగత్తు దృష్టాంతం చెప్పి అక్కడ గూడు దేని నుండి సృష్టింపబడుతోంది శాలి యొక్క జడమైన దేహము నుండి సృష్టింపబడుతుంది కాబట్టి దృష్టాంతం జడాంశాలతో ఉన్నది కనుక పరమేశ్వరుడు కూడా ఒక తన నుంచి చేతనుడైన తన నుండి జగత్తును సృష్టించేడు అన్నది కుదరదు ఎందుకంటే దృష్టాంతంలో జడము నుంచి జడము పుట్టుట అనేది మనకి దృష్టాంతంలో కనపడుతుంది అదేవిధంగా ఈశ్వరుడు చేతనుడు కనుక చేతనుంచి జడమైన జగత్తు పుట్టింది అని చెప్పడానికి దృష్టాంతం కుదరదు కాబట్టి దృష్టాంతాన్ని అనుసరించి జడమైన ప్రధానం నుండి జడమైన జగత్తు పుట్టింది అని పూర్వపక్షం అపూరపక్షాన్ని సమాధానా ఉచేతనా పృథివ్యాదీనా దృష్టాంతాష్టాంతికేనా అచేతనేన భూతయోని భవిత్యమితి తాతయు పూర్వపక్షం ఒక ఆర్గ్యుమెంట్ చెప్పాడు అదేమంటే పృథివీ దృష్టాంతం ఇచ్చారు యథా పృథివ్యాం ఓషధయ సంభమంతే పృథివీ జడ దాని నుంచి వచ్చేటువంటి చెట్టు చామ కూడా జడములు జడ అలా అది దృష్ట అది ఆర్గ్యుమెంట్ అది జడములైన చెట్టు చేమలు జడమైన పృథివీ నుంచి వస్తున్నాయి జడమైన సాలె పొరుగు జడమైన సాలె జడమైన గూడు సాలెగూడు జడమైన శాలిపురుగు దేహం నుంచి వచ్చింది సాలి పురుగు జడమని కాదు శాలిపురుగు దేహము జడం కాబట్టి జడం నుంచి జడం వచ్చినట్టుగా దృష్టాంతాలు చెప్తుంటే నువ్వేమో ఈ జగత్తు జడమైన ప్రధానం నుండి కాదు చేతనమైన పరబ్రహ్మ నుండి వచ్చింది అని చెప్తున్నావు అది ఎలాగే అని పూర్వపక్షం అంటే ఆయన అంటున్నారు కాబట్టి ఉండాలి భూతయోని అచేతనైన భవితవ్యం భూతయోని భూతయోని అక్షరం అది ఏది అని మనం మీమాంస చేస్తున్నాం అది చేతన పరబ్రహ్మయా లే జడ మీమాంస సో భూతయోని చేతన పరబ్రహ్మ కాజాలని అది జడమే అయ్యుండాలి అని ఏదైతే వాడు చెప్పాడో అది తప్పు నహి దృష్టాంతదాష్టాంతిక అత్యంత సామ్యేన భవితవ్యమితి నియమోస్ దృష్టాంతము దార్కము దృష్టాంతం అంటే ఎగ్జాంపుల్ దార్ష్ట్రాంతికము అంటే ఎగ్జాంప్లిఫైడ్ ఇలస్ట్రేటెడ్ దృష్టాంతం అంటే ఇలస్ట్రేషన్ దార్ష్టాంతికము అంటే ఇలస్ట్రేటెడ్ ఇప్పుడు ఇక్కడ దార్ష్టాంతికము ఏమిటి జగత్ అక్షరం పరం బ్రహ్మ అది దాని స్వరూపం అది దార్శాంతికం అది మనం చర్చలో పెట్టుకున్న విషయం దృష్టాంతం ఏం చెప్పారు సాలె పురుగు దేహము నుండి సాలెగూడు వచ్చినటులా అని దృష్టాంతం చెప్పారు దృష్టాంతానికి దార్ దార్ష్టాంతికానికి మధ్యలో ఏదో ఒక అంశంలో పోలిక పెట్టుకున్న దృష్టాంతం చెప్తారు తప్పిస్తే నువ్వు ఆ ఆ దృష్టాంత దార్ష్టాంతికములను సాగతీసి సాగతీసి ఇక్కడ ఇలా ఉంది కాబట్టి అక్కడ అలా ఉండాలి ఇక్కడ ఇలా ఉంది కాబట్టి అక్కడ అలా ఉండాలి అలా అనకూడదు దృష్టాంతం దారిష్టాంతి ఇలస్ట్రేషన్ ఇలస్ట్రేటెడ్ ఒక్క పాయింట్లోనే ఉంటుంది సామెత దీనికి చక్కటి ఎగ్జాంపుల్ ఏంటంటే ముఖం చంద్ర ఇవ చక్కటి ఎగ్జాంపుల్ ఆమె ముఖము చంద్రునివ్వలేని ఉన్నది అని వర్ణిస్తాడు అంటే చంద్రునివ్వలేని ఉన్నది అంటే చంద్రుడు ఇలా సిద్ధిరేకులా ఉంటాడు కాబట్టి ముఖం సిద్ధిరేకులా ఉంటుందని చంద్రుల్లో మచ్చు ఉంటుంది కాబట్టి ఇవి ముఖం మీద మచ్చు ఉంటుందని అలా కాదు అలాగే దాన్ని అలా సాగతిస్తే ఆ ఉపమానం ఎందుకు పనికిరాలి అది తప్పు కూడా చంద్రుడికి ఈ మధ్యనేమో ఫోటోలు తీసుకొచ్చారో అక్కడ కొండలు కోనలు రొప్ప రాళ్ళు ఉన్నాయి కాబట్టి ఈ ముఖం మీద కూడా ఏవో ఉన్నాయని అలాగా ఎట్ ఈస్ నాట్ ది వే టు లుక్ ఎట్ ఒక్కటే పాయింట్ అక్కడ ముఖం చెంద్రయ్యేవారు ఒక్కటే మాట పూర్ణంగా చంద్రుని చూస్తే మనస్సుకు ఉల్లాసం కలుగుతుంది ప్రియులకు ప్రియురాలి ముఖాన్ని చూస్తే ఉల్లాసం కలుగుతుంది ఆ ఉద్దేశంతో ప్రియుడు అంటాడు అలాగా క్రియాహ క్రియాయాహముఖం చంద్రయవ అని అంతేగాని ఆవిడ అలా ఆయన అలా ఉన్నప్పుడు సంతోషించాలి కానీ అదిగో నా ముఖాన్ని చంద్రుడితో పోల్చాడు చంద్రుడు ఇలా అలా ఉంది అని దుఃఖించాల్సింది ఏదో ఒక్కటే పాయింట్ దగ్గర పోనుకుంటుంది అలాగే శాలెగూడు శాలి పురుగు అంటే ఇంకెక్కడి నుంచి నువ్వు ఆ దృష్టాంతాన్ని పట్టుకుని సాగతీసి దాని దేహం జడం దానికి కొమ్ములు ఉన్నాయి ఆ దారంలా అలా మొదలు పెట్టకూడదు ఒక్కటే పాయింట్ అక్కడ పక్షి గూడు కట్టిన దానికి సాలె పురుగు గూడు కట్టిందానికి ఎంతో తేడా ఉన్నాయి పక్షి గూడు కడుతుంది చిలకలు గూళ్ళు కడతాయి పిచ్చుకలు పిచుప గూడులు అవి పూలలు దారాలు ఎండిపోయిన గడ్డి కొరకలు ఇక్కడి నుంచి అక్కడి వెతికి పట్టుకొచ్చి ఆ గూడును నిర్మాణం చేస్తాయి అలా కాకుండా సాలి పురుగు ఏది ఎక్కడి నుంచి తీసుకురాలి అది వస్తుంది వచ్చి తన నుండే గూడు నిర్మాణం చేస్తుంది అంత తేడా ఉంది రెండింటికి అంటే ఏమిటా గూడికి కర్త తానే ఆ గూడికి మెటీరియల్ తానే పిచ్చుక గూడు ఉందనుకోండి పిచ్చుకు గూడు కర్త ఎవరు పిచ్చుక మెటీరియల్ ఏమిటి చుట్టూ ఉండే గడ్డి మొదలై శాలిగూడికి కర్తెవరు సాలి పురుగు మెటీరియల్ ఏమిటి అది శాలి అందుకోసం దృష్టాంతం ఇంత మట్టుకే ఈ జగత్తుకి కట్టెవరు పరమేశ్వరుడు మెటీరియల్ ఏమిటి అది కూడా పరమేశ్వరుడే అంత మాత్రం దృష్టాంతం అంతేగాని చాలికుడిగి ఇలా ఉంటుంది నాలుగు కాళ్ళు ఉంటాయి కాబట్టి దేవుడికి కూడా నాలుగు కాళ్ళు ఉంటాయి ఇలా మొదలుపెట్టకూడదు కాబట్టి దృష్టాంతం దారిష్టాంతికంలో ఒక్క అంశంలో సామ్యం ఉంటే సరిపడుతుంది మొత్తం అంతా సామ్యం ఉండాలనే నియమం ఏమీ లేదు అప్పూలా పృథివ్యాదయ దృష్టాంత ఉపా స్థూల భూతయోనిష్పాయోని అభ్యుపగమ్యై పృథివీ పృథివీంచి చెట్టుజాముల పుట్టే దృష్టాంతం ఇప్పుడు చెట్టుజాములు స్థూలం పృథ్వీ స్థూలం స్థూలం అంటే ఇంద్రియ గోచరము అని అర్థం అది దృష్టాంతం ఇచ్చారు కాబట్టి ఈ భూతయోనికి దృష్టాంతం భూతయోని అక్షరం దానికి దృష్టాంతం భూతయోని అక్షరము స్థూలమే అంటే నువ్వు ఒప్పుకుంటావా ఎందుకంటే ప్రధానం సూక్ష్మం అంగీకరిస్తారు కాబట్టి ప్రధానం అనుకున్నప్పుడు కూడా ఆ దృష్టాంతంలో చెప్పిన అంశములన్నీ స్థూలములుగా ఉన్నాయి కాబట్టి భూతయోని అయిన అక్షరం కూడా స్థూలంగానే ఉండాలి అంటే మీ ప్రధానము ఉన్నది బ్రహ్మ ఉన్నది రెండు ఉన్నది ఎందుకంటే అది రెండు కూడా ఇంద్రియ గోచరములు కావుకు కాబట్టి దృష్టాంతాన్ని అలా చూడకూడదు ఇప్పుడు సేతు అని దృష్టాంతం చెప్తారు సేతు అంటే బ్రిడ్జి నది ఉన్నది నదిని దాటే బ్రిడ్జ్ అని దృష్టాంతం అక్కడ శంకర్లు ఏమన్నారంటే ఎవరిని ఈశ్వరుణ్ణి హే ఈశ్వర నీవు సంసార సాగరమును దాటించే సేతువు అని అన్నారు అంటే అర్థం ఏంటండి సేతువులో మట్టి సిమెంటు తర్వాత ఏమో బీన్స్ ఇవన్నీ ఉంటాయి అలాగే పరమేశ్వరుల్లో కూడా మట్టి సిమెంటు బీన్స్ ఉంటాయనా అదే అర్థం అది కాదు అర్థం మరి ఏమిటి అర్థం అంటే ఒక్కటే మాట ఆ సేతువుని మీరు దాటేయడానికి ఉపయోగపడుతుంది అలాగే ఈ సంసార బంధం నుంచి దాటడానికి ఈశ్వరుని ఆశ్రయిస్తాడు అంతే అంతేగాని సేతు అన్నాడు కాబట్టి సేతు మృగ్ధారుమయంగా ఉంటుంది కనుక ఆ దేవుడు కూడా మట్టితోటి కట్టెలతోటి చేసిన వాడు అని అలాగా దట్ ఈజ్ నాట్ ది వే టు లికెక్ ద ఎగ్జాంపుల్స్ తస్మాత్ అదృశ్యత్వాది గుణక భూతయోని పరమేశ్వర కాబట్టి అదృశ్యత్వాదిలు కలిగి సకల ప్రపంచ సకల బ్రహ్మాండమునకు కారణమైనది పరమేశ్వరుడే కాని నీవు చెప్పిన ప్రధానము కాదు అదృశ్యత్వాది గుణకో ధర్మో అని సూత్రం గుర్తాయి తర్వాత సూత్రం విశేషణేదం వ్యపదేశే మళ్ళీ విశేషణ భేదం వ్యపదేశాభ్యాం నేతరౌ నేతరౌ ఆ ఇతరములు రెండూ కావు ఇప్పుడు ప్రశ్న ఏమిటి భూతయోని అక్షరము ఏది భూతయోని అక్షరము పరబ్రహ్మ దేనివల్ల అదృశ్యత్వాది గుణక ధర్మోక్తేహే ధర్మోక్తేహని నిషేధిస్తున్నారు ఏమని ప్రధానము శారీరుడు జీవుడు అది రెండూ కదా పూర్వపక్షంలో చెప్పాం కదా భూతయోని ప్రధానం కావచ్చు అని పూర్వపక్షం లేదా శారీరుడు జీవుడే కావచ్చు కర్మఫల రూపంగా ఈ జగత్తును సృష్టించిన వాడు జీవుడే అవుతాడు అని కూడా ఓ పూర్వపక్షం ఉన్నది ఈ రెండు అంటే ఏమిట రెండూను భూత ఇది ప్రధానము శారీరుడు అది రెండు నా శబ్దవాచ్యములు కావు నా ఈ అంటే అక్షర శబ్దఘటితమైన వాక్యముచే ప్రతిపాదింపబడే తత్వం ఏది గలదో అది ఇతరవు నా అది ప్రధానము కాదు శారీరుడు కాదు కాదని చెప్పారు కదా ఇంకో రెండు హేతువులు కూడా చెప్తున్నాం చా ఇంకా ఎందుకు కాదంటే విశేషణ భేదవ్యపదేశాభ్యాం పంచమే హక్కు విశేషణమనే హేతువు చేత హేతువు వలన భేద వ్యపదేశము అనే హేతువు అనే రెండు ఎక్స్ట్రా హేతువుల కూడా అక్షర అక్షర అక్షరం అని చెప్పబడే తత్వము అది పరబ్రహ్మయ్యే కానీ ఇతరములు రెండవి అంటే ప్రధానము జీవుడు కావు సూత్రం తెలిసిందండి సూత్రం కదా ఇంతకుముందు చెప్పిందే ఇంతముందు పురోపక్షంలో ప్రధానము కానీ జీవుడు కానీ చెప్పి అది కాదు పరబ్రహ్మేణ సిద్ధాంతంలో చెప్పాం ఆ రెండు కావు ఎందువల్ల విశేషణము వలన ఇంకా ఎందువల్ల భేద వ్యపవేశము వలన అని చెప్తున్నారు తర్వాత అక్షరాత్ పరతపర దానికి తర్వాత సూత్రంలో వ్యాఖ్యానం చేస్తాము అని అంతకుముందు అన్నారు అది కూడా ఇప్పుడు వివరిస్తాం ఇతరేశ్వర ఏ భూత యోని నేతరవు శారీర ప్రధానం వా పరమేశ్వరుడే భూతయోని అంటే ఈ సకల బ్రహ్మాండమునకు కారణము పరమేశ్వరుడే కాని శారీరుడు అనగా జీవుడు కాదు ప్రధానము కాదు ఎంచేతంటే ఇత్చ ఈ కారణం చేత కూడా మేము అలా నిర్ణయం చేస్తున్నాము కారణము తస్మాత్ ఎందువలన విశేషణ భేదవ్యపదేశాభ్యాం అని రెండు కారణాలు మొదటి కారణం విశేషణము రెండవ కారణము భేదవ్యపదేశము ఆ విశేషణం ఏమిటో అది దాని సంగ్రహ భాష్యము అంటారు ఇప్పుడు వివరణ భాష్యం వస్తుంది ఏమిటి విశేషణం విశినష్టి ప్రకృతి భూతయోని భూతయోని శారీరాత్ విలక్షణ దివ్యోహమూర్తపురుషాహ్యాభ్యంతరో హియజ అప్రాణో హియమనాశుభ్రీ శ్రుతి ఆ భూతయోని ప్రకృతం భూతయోని ఇక్కడ చర్చలో భూతయోని గలదు సకల బ్రహ్మాండమునకు కారణము అది చర్చిస్తున్నారు చర్చిస్తూ ఆ కారణాన్ని గురించి ఏమని చెప్పిందంటే దివ్య అని చెప్పింది అంటే ప్రకాశస్వభావము గలది అమూర్త అంటే రూపము లేనిది మూర్త అంటే రూపము మూర్తి రూపము లేనిది పురుష పూర్ణము సబాహ్యాభ్యంతర బయటే లోపలాదే అజహ కుట్టుక లేనిది అప్రాణ దానికి ప్రాణము లేదు అమన దానికి మనస్సు లేదు శుభ్ర దాని ఎందుకు ధర్మాధర్మములు లేవు అని చెప్పింది ఈ విశేషణాలను ఈ ధృతయోని జీవుడు అనిపిస్తోందా పరబ్రహ్మ అనిపిస్తోందండి మీకు జీవుడు కాదని తెలియట్లేదండి దాని ముఖం ఎందుకంటే జీవుడు అనగానే వాడు దివ్యుడు కాదు జగుడు దేహంతో సమేకమై ఉంటాడు దివ్యుడు ఎక్కడో ఉన్నాడు అంటాడు దివ్యుడు ఎక్కడున్నాడు ఎక్కడో ఉన్నాడు అయితే మా గురువు గారు దివ్యుడు కాదు గురువు గారు ఏదో అంటే దివ్య అంటే చైతన్య ప్రకాశం కలవాడు తెలుసుకుంటే వీడే దివ్యుడు సరే జీవుడు దివ్యుడు అన్నారు తర్వాత అమూర్త రూపము లేనివాడు వీడు రూపం లేనివాడా శరీరుడు శరీరము యొక్క రూపమే తన రూపముని వీడు తీసుకుంటాడు కదా అప్రాణ ప్రాణము లేనివాడు మనస్సు లేనివాడు పుట్టుక లేనివాడు ఇవన్నీ శారీరుడికి వర్తిస్తాయా పరబ్రహ్మకి వర్తిస్తాయా కాబట్టి ఈ విశేషణాలన్నిటినీ బట్టి పరబ్రహ్మ కాదా విషయం తర్వాత శారీరుడు కాడు అంతే కదా నేతరం శారీరుడు కానే కాదు